ప్రభా పరిశుధ్ర వేసే గొప్ప దేవ మహిమోన్నత కృపడం మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ఆ కష్టాన్ని భూమిని సృజించిన మహా గొప్ప దేవుడు ప్రభా వేసేయ మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా ఏ క్రీస్తు నామం ఆన్లైన్ ప్రార్థనలోకి ప్రభా మేము వెళ్తుండగా మీ యొక్క కాపుదల దయచేయండి మీ అగ్ని కంచి వేయండి ప్రభా ఏ దుష్టుడు పనిచేయడానికి వీలదు ప్రభా దేవం మీకు ఎంతో వేయలేదు వందనాలు ప్రభా మీ యొక్క అధికారంలో ప్రభా ఈ ఆన్లైన్ పేరుని పెట్టుకోండి ప్రభా అయితే మీకెంతో లెక్కలేనని వందనాల ప్రభా వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా మీరు మాట్లాడే దేవుడు ప్రభా ఓకరించి ప్రభా ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభావ మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో దేవ తోడుగా నీడగా ఉండి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ నామంకి మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు నామమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి Amen Amen Amen Premamayayesu Prabhuva Ninnesudinchanu Prabhuva Ninnesudinchanu Premamayayesu Prabhuva నిన్నే స్దను ప్రభువ నిన్నే స్దను అనుదినమో అనుక్షణము నిన్నేస్తుదను ప్రభువ నిన్నేస్తుదను के ताले नि ननु नी प्रेम त पिल चागु करू नैन त बनाऊ प्रेमइंचिनाऊ नीमरण मिचा गुना कही नी प्राण मिचा गुना कही యా ప్రభువా నిందేస్తుంత ప్రభువా నిందే స్ ప్రభువా ఏదానీ గుణిలచీ నృదయాన్ని తచ్చు ప్రభువాదవాటీ గు గుణిలచీ ను ప్రభువా నిన్నేస్తును ప్రభువా శోధనలు నన్ను చుట్టుకొనినా ఆ వేదనలు నన్ను అములు కొనినా శోధనలు నన్ను చుట్టుకొనినా ఆ వేదనలు నన్ను అములు కొనినా శోధన రోదనా వేదనను నిన్నే స్ ప్రభువా నిన్నేస్తు ప్రభువా మేసు ప్రభువా నిన్ేస్తును ప్రభువా నిమ్ స్ంతును ప్రభువా అనుదినమో అనుక్షణము నిన్నే స్ంతు ప్రభువా నిన్నేస్తు ప్రభువా సరే ప్రార్థన చేసినాం పరిశుద్ధుల తండ్రి మీకు వందనాలు ఎస్సయ్య సర్వన తలుగుదేవ మీకే కృతజ్ఞతలు పరిస్థితుల సోదాలు అర్పించుకుంటున్నాను వెనకాల మిమ్మల్ని శుతించలాగిన గనపరచలాగిన మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీకు ఎంతో వందనాలు కృతజ్ఞత కల్పించుకుంటున్నాం ఎస్సయ్య ప్రవ్వ మీరు మాట్లాడుతున్నారు కానీ మేమే వింటలేం ప్రవ్వ మేము అనేక ప్రార్థన చేసినాం కానీ మీ స్వరం వింటలేంనైనా ప్రభా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రభా మేము మాట్లాడుతున్నాం కానీ మీ యొక్క మాట ఒక్కటి మాకు వినిపిస్తలేదు ఎందుకంటే ప్రభావ మేము అనేకమైన పనులు తలసిపోయినాం ప్రభా సమర్థించుకుంటున్నాము సెడ్డు సాకులు చూపిస్తున్నాం ప్రభావ కనికరించండి క్షమించండి ప్రభావ మిమ్మల్ని అవమానపరుస్తున్నాం మా రీతిగా మేము చేసలేదా ఓ ప్రభావ మిమ్మల్ని మిమ్మల్ని మహపరచాలా ఘనపరచాలా ప్రభావ మీరు మళ్ళీ ముఖాముఖిగా మేము చూడాలా మళ్ళీ మీ స్వరం మేము వినాలా అటువంటి జీవనంలో మమ్మల్ని నడిపించండి మీ యొక్క గొప్ప సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఏముంటుంది ఖచ్చితంగా శ్రమల కాలం ప్రభా అంత నిమ్మలంగా ఉందనుకున్నారు ప్రభా కానీ ఈ యొక్క వైరస్ విజృంభిస్తున్న దిశ మీరు మాత్రం మాట్లాడారు వైరస్ కంటే వ్యాక్సిన్ సరే ఎక్కువ మంచి చనిపోతారని మీరు మాట్లాడారు ప్రభా అందరికంటే ముందు ఎవరు చూడకముందే న్యూస్ పేపర్లలో చూడకముందే మీరు వైపు చూపించినారు నేను అటువంటి అనుగ్రహించండి మీకు ఎంతో వందలు మేము దేని విషయం చేయించాం ఇప్పుడు మా తను మాట్లాడండి మధ్యలో సరిచేయండి అప్పుడు మీకు అంగీకారంగా మేము లాగా మా ప్రవర్తన అంతట్లో మీ అధికార నడిపించాం చేయడం లక్ష్మణ్ నడిపించండి ఒక రెండు మూడు రోజుల నుంచి మనము దేవుని యొక్క ప్రేమని ఏ రీతిగా పాటించాలా లేక ఇతరులకు ఏ రీతిగా చూపించాలా అది ఏ రీతిగా పొందుకోవాలా ఫస్ట్ పాయింట్ రక్షణ అనుభవం ఉంటది కానీ అందరికీ ఆయన ప్రేమ ఉండదు అనేది నేను చూపిస్తున్నా ఆ రీతిగా వాళ్ళు రక్షణ పోగొట్టుకుంటారు ఎందుకంటే దేవుడు ఈ ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని పంపించడంటే ఆయనకి ఈ లోకం ఎంత ఇష్టం అనేది మనం అర్థం చేసుకోవాలా కానీ మనం ఏం చేస్తాం ఈ లోకంలోకి వెళ్ళి త్వరగా తీసుకొని పోండి ప్రభున్ని ప్రార్థిస్తాం అంటే మనకి ఇష్టం లేదన్నట్టు ఈ లోకం ఈ లోకంలో ఎందుకు నిన్ను పెట్టిండో ఆ విషయం అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు ఈ లోకాన్ని ప్రేమించిండో మనం బాగా అర్థం చేసుకోవాలా ఆయన ఆకాశంలు మహాకాశంలను అన్నిటినీ సృష్టించినాక మనిషిని ఈ లోకంలో సృష్టించండు భూమిని సృష్టించి భూమిను మనిషిని పెట్టిండు ఎందుకు ఆయనకి ఆ మహా ఆకాశంలో మహాకాశంలో ఉన్న ఆ యొక్క సృష్టంతో కలిసి ఆనందించడం అనేది ఇష్టం లేదు మనతో ఆనందించాలని మనిషిని సృష్టించుకుంటాడు స్పెషల్ గా సృష్టించుకున్నాడు బలహీనంగానే సృష్టించండు కానీ వాంట్లో ఒక తెలియని బలాన్ని పెట్టిండు అది తెలుసుకున్న సేవకులు తెలుసుకున్న దేవుని బిడలు ఆయనని మరి మహిమ పరచగలరు కాబట్టి మనము కొన్ని వారాల నుంచి చూస్తున్నాము నరుణ్ణి దర్శించటకు వాడు ఏపాటి వాడు దూతల కంటే బహు కొంచెం క్రిందగా తయారు చేసిన వాడిని అయినా కానీ దూతలను విడిచిపెట్టి దేవరాత్రులు ధ్యానించే వారిని విడిచిపెట్టి దేవరాత్రులు మహిమ పరిచే విడిచిపెట్టి ఒక సామాన్య మనిషిని మటిలకెళ్ళి చేయడం అది నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ ప్రభు నుండి కలిగింది కాబట్టి ప్రతి దాంట్లో ప్రభు యొక్క అవయవం ఉంటుంది ప్రభు యొక్క భాగం ఉంటుంది మన తండ్రి యొక్క భాగం ఉంటుంది ఎందుకంటే ఆయన నోటి ద్వారా వచ్చిన ఇవన్నీ ఆయన ఊపిరి ద్వారా ఇవన్నీ బయటకు ఆయన మాట ద్వారా ఇవన్నీ బయటకు వచ్చినాయి ఈ సృష్టి కాబట్టి ప్రతి దాంట్లో ఆయన పా ఆయన భాగం ఉంది రాయిరప్ప ఏవైనా కానీ ఆయన నుంచి వచ్చినాయి మాట ద్వారా వచ్చినాయి కాబట్టి అవన్నీ ఆయన మాట వింటే మనం కూడా ఆయనలో నుంచి వచ్చినాం ఉదాహరణకి ఆయనలో ఉన్నాయి ఇవన్నీ మొదటి నుంచి అని మనం వాక్యం చేసినాం సమస్తము ఆయన మూలంగా కలిగినాయి ఆయన నుండి కలిగినాయి ఆయన కొరకు కలిగినాయి అని కొలస రాష్ట్ర పత్రిక మొదటద్దన చేస్తాం కాబట్టి సమస్తము ఆయన నోట్ల నుంచి వచ్చినాయి సైన్స్ ఇప్పుడు సాధారణంగా కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే ఆయన ఉత్త ఆయన ఏమి లేనిదాన్ని కల్పించినట్టు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది అంత ఆయన ఉంది మొదట్లో మొదట సమస్తం ఆయనలో ఉంది ఆయన లో నుంచి బయటికి తీసుకొచ్చిండు ఉదాహరణకి మటి భూమి భూమి మొదట లేదు ఆయనలో ఉంది ఆయన భాగంలో ఉంది అందులోంచి బయట తీసుకొచ్చి లోకంలో పెట్టిండు అట్లనే ఆకాశంలో లేవు ఆయనలో ఉన్నాయి అవన్నీ వాటిని తీసుకొచ్చిండు సమస్త సృష్టి ఆకాశ పక్షులు జీవరాశులు రకరకాల జీవరాశులు ప్రాకుడు సముద్ర గర్భంలో ఉండే జీవరాశులు అన్ని ఆయనలో ఉన్నాయి వాటన్నిటి బయటికి తీసుకొచ్చేసేండు అన్నిటినీ బయటికి తీసుకొచ్చిండు కాబట్టి ఆయన ఆత్మస్వరూపిగా అయిండు లేకపోతే ఆయన కళ్ళ కనిపించేవాడు ఆశ్చర్యం అది ఒకసారి అర్థం చేసుకుంటే దేవుని యొక్క గుణగణాలను అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు ఆయన కళ్ళకు ఒకప్పుడు కళ్ళ కనిపించేవాడు కానీ ఇప్పుడు ఎందుకు కనిపించలేడు ఈ సృష్టి అంతా ఆయనలో నుంచి బయటికి వచ్చేసి ఆయన మొత్తము ఆయన శరీరాన్ని ఈ లోకంలో పెట్టేసి ఆయన ఆత్మలో జీవిస్తుండే ఇప్పుడు అది దేవుని యొక్క దైవికమైన గుణగణం అంటే కాబట్టి మనం కూడా మనలో ఉన్న శర్రాక శరీరకమైన వాటి అన్నిటినీ తీస్తే కానీ మనము ఆత్మస్వరూపిగా కాలేము ఆత్మస్వరూపిగా కాకపోతే ఈ లోకంలో ఆత్మీయమైన ప్రపంచాన్ని చూడలేవు అందుకనే ఈ గుణగణాలు ఈ గుణగణం నీకు కలగాలంటే నేను గత రెండు మూడు వారాల నుంచి చూపిస్తుంది ఏంటంటే సృష్టించిన విధానము బహు భయంకరంగా అనిపిస్తుంది బహు గంభీరంగా ఉంది భయమేస్తుంది అంటాడు దావిదరాజ్ నరుణి సృష్టించిన విధానము చూస్తే ఆశ్చర్యము భయం కలుగుతుంది అన్నాడు ఆశ్చర్యం అంటే ఎట్లా తయారు చేయగలడు దేవుడు అంటే ప్రతి సృష్టం అంటే ఆకాశంలో మహాకాశంలో ఉండే ఆ జీవరాశులను చూస్తాం మనం ఏహెచ్కేల్ గ్రంథాలు చూస్తాము ఏహెచ్కేల్ వింతరకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ అదే రీతిగా యోహను భప్యునికి ప్రకటన గ్రంథంలో వింతరకమైన ఆ జీవరాశులు కనిపిస్తున్నాయి వాటన్నిటికంటే ఎంతో స్పెషల్ గా ఎంతో ఆశ్చర్యకరంగా మనిషిని తయారు చేసేడు మనిషి శరీరంలోని అవయవాలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి శరీరం లోపల అవయవాలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి గుండెకాయ ఏంది ఆ యొక్క ఊపితిత్తులేంది ఆ యొక్క కాలేయం ఏంది ప్రేరులేంది ఆశ్చర్యకరంగా ఉంటాయి అట్లా అట్లా ఒక మనిషి తయారు చేయగలడ అసాధ్యం సమస్య సృష్టికి మూలాకరకడం మన ప్రభు అందుకే ఆయన మూలంగా కలిగినాయి ఆయన ద్వారా కలిగినాయి అదే రీతిగా పౌలు కొక్కనికే అర్థమైంది అంత స్పెషల్ గా మనిషిని తయారు చేసిన విధానం దావింద రాజు కేవలం శరీరకంగా మనిషి ఎట్లున్నాడు శరీరం ఎట్లుందని ఆలోచిస్తాడు కానీ పౌలు భక్తుడు బైబిల్ అంతట్లో ఆశ్చర్యకరంగా మనిషిని తయారు చేసిన విధానాన్ని కనుకున్నాడు ఆయన ప్రార్థన జీవితం అట్లా ఉంది ఆయన ఆత్మలోకి వెళ్ళిపోయి వాటన్నిటి చూసి తిరిగి వచ్చి రాసింది మనకొరకు పుస్తకం పౌలు లేకునింటే మనకు అవి అర్థమే కాకపోయింది ఈరోజు మనము ప్రతి విషయంలో సర్వ సం సర్వం సంపూర్ణమైన రక్షణ అనుభవంలోకి రావాలంటే ఆయన ఏమన్నా అంటే నీ శరీరమే కాదు రక్షణ పొందాల్సింది నీ ప్రాణం కూడా రక్షణ పొందాలా నీ ఆత్మ కూడా రక్షణ పొందాలా ఈ మూడు అవయవాలు బాడీలో నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ మొదటి దేశం రాసిన పత్రికలు మనం ఐదవ అధ్యాయంలో ఇరవై మూడవ అనుకుంటా కాబట్టి నీకు తెలవనేది తెలియదు నీ నీ నీ నీ నీకు ఈ మూడు అవయవాలు ఉన్నాయి నీ మూడు భాగాలు ఉన్నాయి నీ జీవంలో లేక నీవు నీవు అనే వ్యక్తిలో ఒక మనిషిలో మూడు అవయవాలు అనేసి నీకు ఎప్పటికీ తెలకపోయకపోయాడు హౌలు ఒకటి రచించకపోయింటే మరి కాబట్టి ఈ శరీరము నీ ప్రాణము ఆ నీ ఆత్మ భిన్నంగా ఉంటాయి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి వాటిని సంపూర్ణంగా మనం కలపాలా అందుకే నేను ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేసినాను కూరలు వండినప్పుడు కూరల మసాలన్నీ కలిసిపోతాయి కలిసిపోయినాక తిన్నప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది కానీ ఆ కూరలో ఏ మసాలా ఎక్కడుంది ఏ ఏముందో ఎవరు చెప్పలేడు ఒక వండ వండిన వాళ్ళకి తప్ప ఇవ్వగలదు అట్లానే కేక్ తయారు చేసినప్పుడు ఆ కేక్ లో ఎగ్స్ ఎక్కడున్నాయి ఆ వెన్న ఎక్కడుంది పిండి ఎక్కడుంది చక్కెర భాగం ఎక్కడుంది కొంత పాలు పోస్తారు ఎసెన్స్ వేస్తారు వాటన్నిటినీ బాగా కలిపి మిక్స్ చేసినాక పిండిని దాంతోని కేక్ చేస్తారు కేక్ చేసినాక తిన్నప్పుడే మనకు తెలుస్తుంది కానీ ఆ తింటప్పుడు ఆ కేకులో ఎగు కనిపిస్తుందా కొద్దిసే అరటిపండ్లు వేస్తారు అరటిపండు కనిపిస్తుందా పాలు కనిపిస్తాయా పిండి ఎక్కడుందా కనిపిస్తుందా ఎసెన్స్ ఎక్కడుందా కనిపిస్తుందా చక్కెర ఎక్కడుందో కనిపిస్తుందా వెన్నెక్కడుందో కనిపిస్తుందా కనిపియదు అంతా పర్ఫెక్ట్ గా కలిసిపోతేనే మంచి కేక్ తయారవుతుంది అట్లనే మన జీవం కూడా మన ఆత్మ మన జీవము మన శరీరము పర్ఫెక్ట్ కేక్ పీస్ లాగా తయారు కావాల అప్పుడే ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకోగలవు అప్పుడే నువ్వు ప్రభుని చూడగలవు ఆయన స్వరం వినగలవు ఆయన చెప్తాడు ఇంకొక వన్ ఇయర్లో ఏం జరగబోతుంది ఇంకొక నాలుగేళ్లలో ఏం జరగబోతుందో ఆయన తపక నిం చెప్తాడు ఎందుకంటే నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మకు లోబడుతున్నాయి ఆత్మ ఏం చేస్తుంది ఆయన ఆయన ఆయన నాసిక రంధంలో ఊదినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదాం నుంచి కాలం మొదలుపొక్క ఈ రోజు వరకు వస్తూనే ఉంది ప్రాణము లేక జీవము దానికి ఇష్టం వచ్చినట్టు పోవాలనుకుంటుంది అది ఎందుకంటే అది బంధింపబడింది మన శరంలో ఎప్పుడు ఫ్రీడమ్ దొరుకుతుందా ఎప్పుడు పరిగెత్తల్లా బయటగా చూస్తుంటుంది అందుకే అది రాత్రులలో పోతుంటుంది నువ్వు నిద్ర నువ్వు నిద్ర పోతేనే అది నీ శరీరంలోకి వెళ్ళి రాలేదు అట్లా దేవుడు కాబట్టి నీకు నువ్వు నిద్ర పోతున్నప్పుడే కళలు ఆ కళలలో నీ ఆత్మ ఎక్కడెక్కడో పోయి పనిచేసేస్తుంటుంది నువ్వు రక్షణ పొందిన వాడవైతే అది పరిశుద్ధమైన కార్యాలు చేసి వస్తూ ఉంటది నువ్వు రక్షణ పొందుని వాడమైతే పాపపు క్రియలు చేసొస్తూ ఉంటది అది ప్రాణం అట్లుంటుంది అంటే దానికి స్వేచ్ఛ ఎప్పుడు బయటపడాలి ఎప్పుడు విడిపోతారు అందుకే మనము మన శరాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తాడు పావులు నీ శర్రాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంతకాలం నీ ప్రాణము నీ శరీరంలో ఉంటది నీ శర్రానికి రోగం వచ్చిందనుకో ఆ ప్రాణం కూడా ఇది చేస్తుంది అరే ఈ శరీరం త్వరగా బయపోతే వీడికి నిర్లక్ష్యం వీడు వీటి శర్రాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలియదు కాబట్టి నేను త్వరగా అవకాశం ఉంది నాకు వీడి నుంచి బయటపడడానికి ఎప్పుడైతే ఒక మనిషి యాక్సిడెంట్ లో కోమాలకు వెళ్ళిపోతాడో అప్పుడు వాడి ప్రాణము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటుంది ఎందుకంటే శర్రం పనిచేసలేదు కాబట్టి కానీ ప్రభు మనకు చూపించిండ వాక్యం ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ఈ అవగాహన నీకు వస్తుందో నీ శర్రాన్ని నువ్వు అదుపులోకి పెట్టుకోవాలంటే నీ ప్రాణాన్ని ఎక్కడ వారితో అక్కడ పరిపరి విధాలుగా తిరగనీయకుండా పాపం చూడకుండా పాపం నశించుకున్నట్టు చేయాలంటే నీ ఆత్మకు ఆధిపత్యం ఇవ్వాలా లీడర్షిప్ ఇవ్వాలా నీ ఆత్మకు లీడర్షిప్ ఇవ్వాలా నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిస్తే మటుకు నీ దగ్గర ఎంత పవర్ ఎప్పుడు గ్రహించలేదు ఎందుకంటే ప్రభు మనకి సంవత్సరం అటువంటి పవర్ ఇస్తా అటువంటి సేవ ఇస్తాను మళ్ళీ ఈ అప్పుడు నేను అడిగిన ప్రభు మళ్ళీ అటువంటి పవర్ అట్లా సునాయాసంగా ఎట్లు ఇస్తావు నాకు తెలుసు అట్లా సునాయాసంగా ఇవ్వవు లేకపోతే ప్రతి ఒక్కరు అట్లాంటి పవర్ ఉంటాయి కారు ఇంకా ఏం జరుగుతుంది ఏం జరిగిపోతుంది దేశం తలక కదా అపస్సలు చేసినట్లు మళ్ళీ ఎట్లా చేస్తావు కండిషన్స్ పెట్టిండు దానికి ఇది కండిషన్స్ నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని నీ ఆత్మకు నువ్వు సమర్పించుకోకపోతే అది అసాధ్యం నీ ఆత్మ దేవుని ఆత్మతో కలివ్వకపోతే మరి అసాధ్యం నేను అందుకే చూస్తాను సేవకులు ఎందుకు పడిపోతుంటారు పాపంలో అంటే వాడికి దేవుని యొక్క ఆత్మ నడిపి వాని అంత ఆత్మ హెచ్చరిస్తున్నా వాడు ఏం చేస్తాడు వాటి ప్రాణానికి విడుదల చేస్తాడు ఎక్కడికైనా విచలిపోవాలి దొంగతనాలు పాపంలో చేస్తూ చెడుతనాలు చేస్తూ మోసం చేస్తూ కపటంగా మాట్లాడుతూ ఉంటారు మనం అట్లా ఉండకుండా ఉండాలంటే ఈ మూడింటిని బాగా అర్థం చేసుకోవాలి మనం ఇక మీద అందుకే దావిద్రి రాజు నా ప్రాణమా అని ఎందుకు అన్నాడు నా ప్రాణమా నాలో ఎందుకు నువ్వు కృంగి ఎందుకంటే నువ్వు దాన్ని పోనిస్తాలి వాటి ఇటు అవును నువ్వు పోనియద్దు నీ ఆత్మ దానికి కంట్రోల్ ఇవ్వాలా నువ్వు చెప్పాలా నా ఆత్మ నా ప్రాణాన్ని నా జీవాన్ని కంట్రోల్ తీసుకో ఇట్లా ఇట్లా మాట్లాడము దేవుని ఆత్మ హెచ్చరిక అన్నట్టు ఆ మూడిటిని హెచ్చరించట్టు దేవుని ఆత్మ కాబట్టి దేవుని ఆత్మ మాట్లాడతాడని మనం చూసినాం ఎన్నిసార్లు చూపేసిన నేను వాక్యం అది దేవుని ఆత్మ నీ తను మాట్లాడుతున్నాడు అంటే ఆ మూడు అవి వింటున్నాయి అన్నట్టు ఇది బహు ఆశ్చర్యకరంగా నాకు మనిషిని తయారు చేసిన విధానం ఎందుకంటే నేను ఎక్కడ వినలేదు ఈ నేను ఎక్కడ చూడలేదు ఈ పుస్తకాలలో ఇది ప్రభు మనకు అనుగ్రహులు సాయంత్రము రాత్రులు ఎప్పుడు పడితే మనం ప్రార్థనలు చేసినాము ఉపాసాలు ఉన్నాం కాబట్టి ఇంత స్పెషల్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు ఈ అండర్స్టాండింగ్ తో ముందు పోతేనే కానీ అద్భుతాలు జరగవు అయితే గత రెండు మూడు వారాల రో రోజుల నుంచి నేను మీకు చూపిస్తుంది ఏంటంటే ఈ అవగాహన ఉండంగా ఇంకొక ముఖ్యమైన అవగాహన ఏంటంటే నీ సేవలో అద్భుతాలు జరగాలంటే స్వస్థతలు జరగాలంటే నువ్వు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలా అది ఇక్కడ మనం చూస్తున్నాము యోహ పత్రికలు చూస్తున్నాం వ్యోహను పత్రిక నాలుగవ అధ్యయము ఎనిమిదవ వర్షంలో దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఆయన సంపూర్ణంగా ప్రేమ దేవుడు లోకాడి ప్రేమించండు ఎందుకంటే ఆయనలో ప్రేమ ఉంది ఆయనలో అసహ్యం లేదు ద్వేషం లేదు కోపం అసలు లేదు సంపూర్ణమైన స్వరూపి అంటే సంపూర్ణంగా ప్రేమ ఆయన కాబట్టి నీకు ప్రేమ లేకపోతే అక్కడ ఏమంటుందంటే వాక్యం ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు నువ్వు ప్రేమని చూపించకపోతే అంట అసలు నీకు దేవుడే లేడంట నీలో తండ్రి కుమారుడు పరశురాత్ముడు వాళ్ళు ముగ్గురు ఏకం వాళ్ళు వచ్చి నీ హృదయంలో కూర్చుంటే నువ్వు ప్రేమ లేకుండా ఎట్లుండగలవు కాబట్టి నీ సేవలో అద్భుతాలు జరగాలంటే నువ్వు ప్రేమను చూపించాలా అన్న విషయం ఈ వాక్యం జ్ఞాపం చేసింది రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాం ఈరోజు నేను మరికొన్ని విషయాలు ఇంకా చూపించేసి ముగించేస్తాను వీలైతే రేపటి వినం నేను మీకు ఆ ప్రకటన గ్రంథం ఎందుకంటే చాలా కాలం నుంచి దీర్ఘం ఆల్మోస్ట్ మూడు వారాల నుంచి పెండింగ్ ఉంది ప్రకటన గ్రంథము ఆ లవద్వితీయ సంఘకాలానికి సంబంధించిన విషయాలు మనం చూడనే చూడలేదు కాబట్టి ఆ లవద్వితీయ సంఘకాలానికి సంబంధించిన విషయాలు మనం చూడ చూసేస్తే రేపటి దినానికి ఆ ఇంకా సోమవారం నుంచి కొత్త రకమైన విషయాలు మనం ముందుకు వెళ్ళచ్చు బహుల్ విశేషమైన వాక్యాలను మనం చూడొచ్చు ఎప్పుడు వినని వాక్యం మన సేవలో దేవుడు అని ఒక బహుమానం ఎవడు చెప్పని విధానంగా ఎవడు చూడని విధానంగా మనం చెప్పగలుగుతున్నాం మనం చూడగలుగుతున్నాం అందులో ఎటువంటి అతిశయం లేదు ఇందులో ఖచ్చితంగా దేవుని నడిపింపుందని సంపూర్ణంగా నేనైతే విశ్వసిస్తున్నాను ఫస్ట్ టైం అన్నట్టు మనం కాపీ పేస్ట్ చేయము ఫస్ట్ టైం ఫ్రెష్ తాజా మన్న మనం పొందుకుంటున్నాం తాజా మన్న తింటున్నాం అందులో రుచి చూస్తున్నాం ఏమంటాము బోర్ రావట్లేదు మనకి ఈ లోకస్ బోర్ వస్తుంది తిని తిని బోర్ వస్తుంది కానీ మనకు బోర్ రానే రాదు ఎందుకంటే మనం తీర్మానించుకున్నాం మన స్పెషల్ సేవలో నడిపిస్తున్నాడు కాబట్టి కాబట్టి ముఖ్యంగా నాలుగు అంశములు నేను జ్ఞాపకం చేసి ఈరోజు ఒక వాక్యాన్ని ముగిస్తాను మొదటిదిగా ఏంటంటే నీలో నీలో ప్రేమ లేకపోతే నీకు దేవుడు తెలియదంట ఈ వాక్యం ప్రకారంగా వ్యూహను పత్రిక మొదటి అధ్యయము నాలుగవ వ్యూహను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యయము ఎనిమిదవ వచనంలో ఆయన స్వరూపి ప్రేమ స్వరూపి సంపూర్ణంగా ప్రేమ వేసి మన తండ్రి కాబట్టి నీలో అటువంటి ప్రేమ లేకపోతే నీకు దేవుడు లేడు అంటే నువ్వు రక్షణ పొందుకోలేదు అన్నట్టు పోగొట్టుకున్నాం అన్నట్టు రక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రేమించాలా సేవలో ఫస్ట్ కండిషన్ అది కాబట్టి మొదటిగా నేను చెప్పేది ఏంటంటే నిజంగా నీకు అటువంటి ప్రేమ పొందుకోవాలా తపన ఉందా వారం అట్టుపోయిన వారం చూపించిన నీటి వాగుల కొరకు దుప్పి పరిగెత్తినట్లు ఆశించి మనం అట్లా పరిగెత్తాల ఆ వాసన ఆ నీళ్ళ వాసన ఎంత దూరం ఉన్నా అది పరిగెత్తతుంది దానికి వాసన ఎందుకంటే ఆ జీవరాశులకి వాసనతోనే పరిగెత్తునంటే ఈ సృష్టిలో భూమి మీద జీవించే జీవరాశులన్నీ వాసనతోనే పరిగెత్తాయి ప్రతి జీవి వాసన చూస్తా మనిషి కూడా వాసన చేస్తాడు నువ్వు అన్నం తిన్నప్పుడు వాసన చూడవా కూరలు వాసన చూడవా ఎవడు ఏ సెంటు పోసుకుంటా వాసన చూడవా పౌడర్ వేసుకున్నప్పుడు వాసన చేయడమా కిరీమ్స్ మొహాన్ని పెట్టుకున్నప్పుడు వాసన చేయడమా అందరం వాసన చేస్తాం కాబట్టి ప్రా ప్రేమించడము అన్న తపన నీకు ఉండాలనేది ఈ ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్తున్నా సేవల స్పెషల్ కార్యాలు జరగాలంటే మీకు స్వస్థత వారం ఉండన లేదు కానీ మీరు ప్రేమని పొందుకొని ఉంటే మటుకు ఖచ్చితంగా స్వస్థతలు జరుగుతాయి హండ్రెడ్ గ్యారెంటీ నా అనుభవం చెప్తున్నాను నేను డాక్టర్లకు అసాధ్యమైన అద్భుతమైన కరలు నా సేవలో నేను జీవిస్తూ చూడగలిగిన ఎందుకు అంటే ఆ ప్రేమను చూపించినందుకు ఆయన మనకిచ్చిన ఆ ప్రేమని మనం ఇతరులకు పంచుకోవాలా అది పాయింట్ నెంబర్ వన్ కాబట్టి ప్రేమకి ఏమి అటంకులు తెలుసా స్వార్థం సో నీళ్ళ స్వార్థం ఉంటే దాని నుంచి బయటకు వచ్చేసి నిస్వార్థత చాలా ఇంపార్టెంట్ ఇతరుల నుంచి మనం ఏం ఆశించద్దు ఇది సెకండ్ పాయింట్ నేను మీకు చెప్తున్నా ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించే చెప్తున్నా నా లైఫ్ లో నేను ఎవరి దగ్గర నుంచి ఒక్క పైస కూడా తీసుకోలేదు ఒక్క వస్తువు తీసుకోలేదు ఎవరి దగ్గర నుంచి ఎవ్వరి నుంచి నేను ఏం ఆశించాను వస్తువులైనా ఉంటాయి నేను ఆశించాను ఎవరి నేను అది తీసుకున్న చిన్నప్పటి నుంచి లైఫ్ లో ఆ నుంచి ఒక్కటి కూడా తీసుకోవద్దు ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకున్న ఒకవేళ మీల్లో చెప్తున్నా ఒకవేళ మీల్లో ఎవరన్నా తీసుకుంటే మటుకు అది త్వరగా ఎందుకో తెలుసా మీరు ప్రేమ కలిగిన వారైతే అవి చేస్తారట్లా మీరు ఎవరి ఏం తీసుకున్నా అది వాపస్ ఇవ్వలేదనుకోండి ఖచ్చితంగా నీకు ప్రేమ అంటే నీకు దేవుడు లేడన్నట్టు ఎందుకంటే దేవుని గుణగణం తన సొంత కుమారుణ ఇచ్చిండు అది ప్రేమ కాబట్టి నీకు ఆ దుప్పి నీటి వగల కొరకు పరిగెత్తినట్లు ఆశ నీకు ఉండాల ఇతలను ప్రేమించాలని పరిగెత్తాల అది ఇప్పుడు సమర స్త్రీ గురించి ఆయన పరిగెత్తొచ్చిండు మధ్యాహ్న పూట ఎండకి ఒక్కడు శిష్యులందరినీ విడిచిపెట్టి ఆ ఒక్క స్త్రీ గురించి వచ్చిండు చూడండి అది ప్రేమ జక్కయ కొట్టివాడు కదా చెట్టెక్కిడు అందరినీ విడిచిపెట్టి జక్క దగ్గర పోయి నతానియలు ఊరు పేరు లేనోడు అసలు తెలియదు ఒక నతానియల గురించి ఆ ఒక్కరు పోయిండు కాబట్టి ప్రేమ అట్లా ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రేమ అట్లా ఉంటది అట్లా ఉండాలి చూపించాలి ముఖ్యంగా ఈ ప్రేమని చూపించడం పాయింట్ అని మీకు చెప్తున్నాను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఎక్కడ ఎక్కడ ఉద్యోగ స్థలంలోనే కానీ నీ పనిచేసే స్థలమే కానీ నీ ఇంట్లోనే కానీ నీ పక్కింటే కానీ ఎరువుపోరు ఎవరితో చూసినా కానీ ఫస్ట్ వాన్ని చూడగిన ప్రవ్వా నేను ప్రేమించాలి ఇతన్ని ఎట్లా ప్రేమించాలి సిస్టర్ ని ఎట్లా బిడ్డలను ప్రేమించాలి చిన్నపిల్లల్ని ప్రవ్వ నాకు నేర్పించు ప్రవ్వ నాలో ఎటువంటి అసహ్యం లేకుండా ద్వేషం లేకుండా కాపాడు ప్రభు వాడని వ్యక్తి సరిగా బట్టలు వేసుకోడు వాడు మా వాసన వస్తూ ఉంటారు మన దగ్గర ప్రభావి నేను ఎట్లా ప్రేమించాలా ప్రభు అది నువ్వు ఆచరించడం నేర్చుకోవాలా లేకపోతే నువ్వు సేవ చేయలేవు కాబట్టి మనకు ప్రభు కూడా చివరికి పెరుతున్నా అదేంటే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా కాబట్టి ఆ నిజంగా ప్రేమిస్తే ఏం చేస్తావు అనేది మనకు తెలుసు నేను తర్వాత జ్ఞాపకం చేసి ఆయన ఫస్ట్ నన్ను ప్రేమించండు అది నువ్వు సంపూర్ణగా నమ్మాల మొదట ఆయననే నన్ను ప్రేమించిండు ఆయన ఇప్పటికీ నన్ను ప్రేమిస్తేనే ఉన్నాడు ఇన్ని సమాచారం అయిపోయింది చిన్నప్పటి పుట్టినది మొదలుకొని ఇప్పటి ఈ లోకంలో ప్రేమిస్తుండు నేను పుట్టక కూడా నన్ను ప్రేమించిండు తన గర్భంలో పెట్టుకొని ఇప్పుడేమో తన చెంగున ముడివేసుకొని నన్ను ప్రేమిస్తున్నాడు అంత స్పెషల్ నేను దేవదృష్టిలో తర్వాత రెండవ పాయింట్ నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు శ్రమ వచ్చినా ఈ విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో ఆయన నన్ను ప్రేమిస్తాను ఇప్పటికి కూడా కష్టాల కాలం కూడా నన్ను ప్రేమిస్తుంది దేవుడు నేను ఇంకా ఎవరికి కంప్లైంట్ చేయండి ఎవరు నేర్పును బ్రదర్ నాకు ఈ బ్రదర్ నాకు అది బ్రదర్ సిస్టర్ నాకు ఇది సిస్టర్ అట్లా నేను చేయను ఎందుకంటే నాకు ఖచ్చితంగా ప్రభు నన్ను ప్రేమిస్తాడు నేను ఇమ్మీడియట్లీ మోకాల మీద ప్రార్థన చేస్తాను నా కష్టాలు నేను అందుకే నా శ్రమలు నేను ఒకరు చెప్పుకోను ఉంటాయి కష్టాలు ఉంటాయి మనుషులకు అందరూ ఉంటాయి కానీ నేను ఆయన నన్ను ప్రేమిస్తుండే ఈ టైంలో నాకు తెలుసు కాబట్టి నేను ఈ శ్రమలలో ఖచ్చితంగా విజయం పొందుతా అనే ముఖంలో మీద ఉంటా తర్వాత ఆయన శాశ్వతమైన ప్రేమ గురించి నువ్వు ప్రయాసపాల ప్రభు నువ్వు ఎట్లా ప్రేమించగలిగినవు ప్రభు ఈ లోకం కూడా ఎట్లా ప్రాణం పోనంతగా ప్రేమించిన్నావు తండ్రి ఎట్లా ప్రేమించండి లోకాన్ని తన కుమారుడు ఇచ్చిండు కుమారుడు ఎట్లా ప్రేమించండి లోకాన్ని తన ప్రాణం పోనంతగా మళ్ళీ నువ్వే ఎట్లా ప్రేమిస్తావు చెప్పండి ఆయన ప్రేమలో ఆనందించడం నేర్చుకోవాలి ప్రతిసారి నువ్వు మోకాన్ని ప్రార్థించినప్పుడు వదనాలు ప్రభావం ప్రేమించడం ఆనందించాల ఆనందించేటప్పుడు మనం ఒక్కొక్క ముద్ద ఆనందిస్తామో అట్లా ఆయన ప్రేమలో ఆనందించాల ఆయన స్వస్థతప్పుడు ఆ స్వస్థతలో మనం ఎక్కడ లేని ఆనందం అయిపోలే తబ్బిపోయిపోలే నా తండ్రి నన్ను స్వస్థపరిచిన ఆయనకు వనాలు చెప్తూ ఉండాలి మొదటిదిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను సంపూర్ణంగా విశ్వసించాలా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఎప్పటికీ నన్ను ప్రేమిస్తాడు రెండవది నా కష్టాల కాలంలో కూడా నన్ను విడిచిపెట్లే నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రార్థన చేయాల మూడవది ఆయన శాశ్వత ప్రేమను వెతుక్కుంటూ పోవాలా మన జీవితాంతం నాలుగవది అందులో ఆనందించడం నేర్చుకుందాం ఆయన ప్రేమలో ఆనందాన్ని పొందుకుందాం ఇంకా నేను వాక్యాన్ని ముగిస్తున్నాను పావులు పేతురిని ప్రశ్నిస్తున్నాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పేతురు మళ్ళీ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నీకు తెలియదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రవ్వ మూడోసారి అడుగుతున్నాడు నీకు తెలుసు కదా ప్రభావ నేను నిజంగా ప్రేమిస్తున్నా లేదా ఇప్పుడు ఏమంటున్నాడు చివరికి కూడా నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలని కాయ ఇది పాయింట్ నేను చెప్పాడు ఎందుకు గొప్ప జనం శ్రమల గుండా పోతారంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారి లాగా తెలుసా నిజంగా ఆయన ప్రేమ నీళ్ళ ఉంటే నువ్వు దేవుని ఎరుగుతావు ఆయన ప్రేమ లేకుంటే నువ్వు ఆయన ఎరగలేవు సేవకులలో కూడా నేను ఈ విషయం గమనించిన వాళ్ళు నిజంగా దేవుని ప్రేమిస్తారో లేదంటే లేదు ఎందుకంటే వాళ్ళు గొర్రెలను సరిగా కాయ అదొక్కటే సీక్రెట్ నేను నేర్చుకున్నా గొర్రెలను కాయడం ఆ గొర్ర ఎటువంటిదన్నా కానీ కఠినమైనదైనా కావచ్చు ఎటువంటిదైనా కానీ మోసకరమైనదైనా కావచ్చు దాన్ని దగ్గర తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు ఏ దేశంలో ఉండొచ్చు ఏ ప్రాంతంలో ఉండొచ్చు ఎవరిని ఉండొచ్చు వాళ్ళని ఫస్ట్ ప్రేమించాలా నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా నేను ప్రేమిస్తాను ఎందుకంటే నిన్ను దూషించే వాడిని నిన్ను ద్వేషించే వాడిని నువ్వు ప్రేమించేవాడి నిన్న చూపించాను నేను వాక్యం అది నిన్ను చెప్పించే వాడిని నిన్ను ఆశ్రయించాలా మళ్ళీ చేయగలవా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ప్రవ్వా నాకు శాంతయించే ప్రవ్వా నీ కృప నాకు అనుగ్రించ ప్రవ్వా బ్రదర్ ఈ సిస్టర్ నన్ను తిరుగుతున్నారు ప్రభావ వీళ్ళని చూపించు ప్రవ్వా దేవుడు ఖచ్చితంగా మార్గం ఆ రోజు సేవ విశేషంగా జరుగు అటువంటి దేవుడిని నడిపించాలని ప్రార్థిస్తా పరిశుద్ధ తండ్రి వదనాలు వేసే ఈ సంవత్సరం విశేషమైన సేవలు మిమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభు ఎందుకంటే భయంకరమైన శ్రమలు స్టార్ట్ అయినాయని మీరు చూపించినారు అవును ప్రభు ఇంకా భయంకరంగా ఉండబోతుంది ఈ సంవత్సరం చూపించినారు కానీ దానికి తగినట్లు దానికి అపోజిట్ గా వ్యతిరేకంగా మాకు స్పెషల్ సేవ మీరు అనుసరిస్తున్నారు మేము ప్రార్థన చేసినప్పుడు విశేషమైన అద్భుతాలు జరుగుతాయని కాబట్టి నేను దానికో మీకు సిద్ధపడుతున్నాను కానీ ప్రభు మేము ఇంకా అవును ప్రభా మా ఆత్మ శరీర మనుషులు మేము ప్రేమించలేకపోతున్నాం అంత స్వార్థము ధనాపేక్షతో కూడిన జీవితంలో ప్రభా మామల్ని క్షమించండి కనీకరించండి ఈ మధ్యాహ్న కాలంలో మీరే మా ఆత్మీయ విప్పి వీటిని వీటి ప్రకారంగా జీవించే బిడ్డగా తయారు చేయమని ఏ సుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మధున సర్వోనతుడ మహోన్నతుడ మహాగణ యజు ప్రభ నీకే స్థుతులు స్తోత్రమైన అబ్రహాం సాఫి ఆకుల గొప్ప దేవ కృపాశక్తి జీవుల తండ్రి ప్రేమ స్వరూపి నీకే స్థుతులు ఈ గడిచిన కాలం అంతా ప్రభావములు ఎంతగానో ప్రభా కాపాటి ప్రభ అయినా మీ కృపను కనిగించినారు మీకు శాశ్వతమైన మీకు ప్రేమను చూపించిన ప్రభావములు ఎంతగానో ప్రేమించిన దేవ నీకు వందాలేసయ్య ఆ కలవరిశీలోనైనా మా కొరకు మీకు ప్రాణం మరణ మగనంతగా ప్రభావ మీరు మా కొరకు శ్రమ నుంచి మిమ్మల్ని ప్రేమ చూపించినారు ప్రభావ కలవరిశ్రీలో నైనానికి వర్ణాలు ప్రభావ ఆ ప్రేమ మేము ఎన్నిటికీ కూడా మర్చిపోకుండా ప్రభావ మీరు చూపించిన ప్రేమను మేము మీ నుంచి పొందుకునే ప్రభావ అనేకుల మటు చూపించాలా మాలో ఎలాంటి స్వార్థం ఉండడానికి విలుదీసే ప్రభావ ఈ లోక స్వార్థపరమైన ప్రేమ చూపిస్తుంది కానీ ప్రభావ మేము ఉండకుండా నిస్వార్థమైన ప్రేమ మీ ప్రేమను మేము చూపించాలా కలవరిశ్రీలో ప్రేమనైనా అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థం అలాంటి ఆత్మీయమైన నడిపించండి ప్రభావ తండ్రి మీ లోకంలోకి వచ్చినట్టు ప్రభావ ఏ రీతిగా మనుషులు ప్రేమించినారు ప్రభావ ప్రతి ఒక్కరి దగ్గరికి మీరు వెళ్ళినారు ప్రభావ పుష్ఠరోగుల దగ్గరికి ప్రభావ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నా కానీ ప్రభు మీరు దగ్గరికి తీసుకొని ప్రావాలు ఎంతగాని ప్రేమించే ప్రభావ ఆ రోగం నుంచి ఆ అనారోగ్య నుంచి ప్రావాళ్ళకు విడుదల కల్పించిన దేవుడు వేస్తే ప్రభావ మీరు ఎంతగా ప్రేమించారని ప్రభావ మీ వాక్యం ద్వారా ప్రభావం మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన నీకు అన్నాలు వేస్తయ్యా ఎంతోమంది మీరు బాగు చేస్తున్నారు ప్రాబ్ ఎంతోమంది ప్రాభ నైనా వేస్తూ ప్రాభా పాపులను కూడా ప్రాబ్ మీరు ఈ లోకం ఆశ్రయించుకున్న వాళ్ళని కూడా ప్రభ మీరు దగ్గర తీసుకొని మీరు ఎంతగా ప్రేమించిన ప్రభావ ఆయన ఒక ప్రేమ ప్రభ ఎంతో గొప్పది ప్రభ అలాంటి ప్రేమ గౌరవ ప్రభ మేము ఈ లోకంలో మేము మనుషులు ఎడో మీరు చూపించాలా మా సహోదరుల మా ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా పట్ల ప్రభ మీరు చూపించాలా ప్రభావ గొప్ప జనం పట్ల చూపించాలా ప్రభావ అన్నిల పట్ల మీరు చూపించాలనే ప్రేమను మీ ప్రేమను వాళ్ళు రుచి చూచేవారిలాగా ప్రభావ మేము ఆ ప్రేమను మీరు చూపించాలా మనుషులపైన అలాంటి ఆత్మీయమైన జీవితంలో ముందు నడిపించే వాళ్ళకి ఆదిష్టమైన అయినా మా ఆత్మను ప్రభావ జీవము శరీరం పరవ మూడు ఏకం కావాలా మీరు ఒక పరిశుధాత్మక మేము చోటిస్తున్నాం అయినా మీ ఆత్మతో మేము కలిసిపోవాలా ప్రభావ అప్పుడే ప్రభా ఈ రెండు ఈ మూటిని కంట్రోల్ తీసుకోగలం ప్రభావా సీక్రెట్కి ప్రభ మీరు మాకు బయలుపరిచిన ప్రభావ నీకు వర్ణాలి ప్రభావ ఎందుకు ప్రభావ నీకులు ప్రభావ విశ్వాసం నుంచి సేవలో నుంచి ప్రభా నా తండ్రి శోధనలో పడిపోతుందంటే ప్రభా అదే కారణం ప్రభావ ఎందుకంటే ఒకదానికి వేరుగా పనిచేస్తున్నాయి ప్రభా అవి మూడు ఏకమైతేనే ప్రభా ఏకీభవిస్తేనే అక్కడ ప్రభావ మీరు కార్యం చేస్తారనే ప్రభా మేము తెలుసుకున్నాం ప్రాభ మీ వాక్యంధార ప్రభావ నీకు వందాలి సయ్య మీ ప్రేమను బట్టి నీకు వందాలి నేను మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు కనుక ప్రభావ మీరు వాటిని బయలుపరుస్తున్నారు ప్రభావ నీకు వందాలి తండ్రి నీకే కృతజ్ఞతలు అర్పించుకుని మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభావ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్ నా తండ్రి నా దేవ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాను మీ ప్రేమకు మేము బద్దులైన ప్రభావ నేను మీ ప్రేమను మేము అనేకలు మీరు చూపించే నా తండ్రి ఇస్తే ప్రభావం అలాంటి జీవితాల్లో మమ్మల్ని నడిపించిన ప్రభావ మీ వాక్య చేత ఇంకా బలపర్చండి ఇంకా విశేషమైన కోపిన విషయాల పర్వ మీరు మాకు బయలుపరుస్తున్నారు ఎన్నడూ చూడని విధంగా ప్రభావ మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ ఆయన చూడని విధంగా మీ వాక్యాన్ని ప్రకటించాలా ఎవరు చూడని విధంగా ప్రభావ మీ సత్య మీరు చూసి ప్రభావి రుచి చూసి ప్రభావ అనేక నా తండ్రి ప్రతి దినం పర్వ మీరు తాజా మనని మీరు అనుగ్రహిస్తున్నందుకు అనేక వర్ణాలి ప్రతి దినే తాజా మనం మేము పొందుకోవాలి ప్రభావా ఆయన ఇస్తే ప్రభావ నా తయారు చేయండి మీ వాక్యం ప్రతి మాకు లెక్కలేని ఆసక్తి నా తన ఇసు ప్రభా మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నా గొర్రెలలో కాయగొన్నారు మీ గొర్రెలు మేము కాసేవారిలాగా ఉండాలి గొర్రెల కోసం ప్రభావ ఆయన మా మా త్యాగం చేసేవారిలాగా ఉండాలి ప్రభావ ఆయన వార్తలో ప్రభావ మీరు చూపించినారు ప్రాబ నాయన ఈసు ప్రభా అనేకుల కొరకు నన్ను నేనే ప్రతిష్ఠించుకున్నాను వారి కొరకు నన్ను మీరు అన్నారు ప్రభావ మీ కొరకు ప్రభావ నా తల్లి ఇస్తే ప్రభా మా కొరికి మీరు ఎంతగా ప్రభావ త్యాగం చేస్తున్నారు ప్రభావ ఈ లోకంలో వచ్చే ప్రభావ తండ్రి నీకు వందాలు మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభావ ఓ ప్రభావ నా తల్లి మీకు కుమారుడు అయిన ప్రభావ మీ ప్రేమను మేడల్ వెళ్ళడిపరిచిన దేవుడు వేసాయ నీకు వన్నాలు నా తల్లి నా దేవా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయి గొప్ప దేవ ఇక సత్యని ప్రభ మీ మాకు చూపించేందుకే నీకు వన్నాను ప్రభావ ఇతర పట్ల మీ యొక్క ప్రేమ మీరు చూపించాడా ప్రభ అలాంటి బిడలు మమ్మల్ని తయారు చేయడం ప్రభ భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం చీకటి కాలంలో శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభా వైరస్ మరియు బహు విజృంభించే ప్రభావ పనిచేస్తున్న ప్రభావ అంతా విధా విధి ఉంది నార్మల్ పొజిషన్ ఉందనే లోకమంతా ప్రభావ యథావిధిగా జీవిస్తున్నారు ప్రభావ వారు ఎవరికి తెలియని టైంలో జలప్రదం వచ్చారు అట్లా కొట్టుకొని పోయినా అట్లా కొట్టుకొని పోబోతుంది త్వరలో ప్రభావ ఆయన యుగమే ముగించే కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మేము జాగ్రత్తగా మేము వైరస్ నుంచి మమ్మల్ని కాపాడని గొప్ప మీరు కాపాడని ప్రభావ వ్యాక్సిన్ నుంచి ప్రభావ ప్రతి ఒక్క ఒక్కరిని కాపాడడం అదిష్టమైన నైనా ఇస్తే ప్రభావ తండ్రి ఏ రీతిగా ప్రభావ ఇక శ్రమల కాలంలో గొప్ప జనం మీకు ఏ రీతిగా ప్రభావం ప్రేమను చూపించే ప్రభావం మీ చెందుకు ఆ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన అయినా నీకు అందాలి ప్రభావ ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు ఎంతోమంది ప్రభావం మీతో ఆకర్షించగల సిలవట్టు ప్రభావ ఆ రీతిగానే ప్రభావం మీ ప్రేమతో ప్రతి ఒక్కరు ఆకర్షించబడలా మేము ఏ రీతిగా ముందుకెళ్ళాలో ఏ రీతిగా ప్రభావ వాళ్ళకి వాక్యను ప్రకటించాలో ప్రభావ ఏ రీతి ప్రేమించాలో ప్రభావ మీకు నేర్పించండి ప్రభావ మీ సాయం మాకు అనుగ్రించండి పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగించినైనా అయినా మీరే సహాయపడమని ప్రార్థిష్టం మీ ఓ ప్రమా హృదయాలు మీ ప్రేమను కుమ్మరించబడి నన్ను వాకింగ్ చెప్తున్న ప్రభావ మీ ఆత్మ ద్వారా మాలో మీకు ప్రేమ వస్తుంది ప్రావా ప్రతి దినే మీకు పరసాత్మ పొందుకుల సహాయపడి ఏ శ్రమలో ఇచ్చినా కానీ ప్రావాంగిపోకున్నప్పు నా తీవ్ర నేను ప్రేమిస్తున్నాను కానీ ప్రభావా నా ప్రాణమా నాలో ఎందుకు కొంగి ఆయన నమ్ముకొని నిరీక్షణ కలిగి మౌనం అలాంటి ప్రార్థన మేము చేయాల ప్రభావా మే మేము నేర్పించాల ఓ దేవా మా అవయవాల మీద ప్రభావ నాకు అది అధికారం ఇచ్చిన ప్రభావ నీకు వందాలే ప్రభు మాట వింటే ప్రభు నేను చూపించినారు నేను ఇది వింటే బహు ఆశ్చర్యకరమైన ప్రభావ మేము చూస్తున్నాం ప్రభావ అది మేము ప్రాక్టీస్ చేసినాం ప్రభావ మీ వాక్యం కానీ మా జీవితాలు మీరు విశేషమైన అద్భుతాలు చేసినప్పుడు ప్రభావ నీకు వందా ఇతర జీతాల్లో కూడా ఆ వాక్యం వాడినప్పుడు ప్రభావ నేను మీ ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు మయమర్థమై వారి జీవితాల్లో ఆ వాక్యం వాడినప్పుడు మీరు విశేషమైన కార్యాలు చేసిన దేవుడు వేసానికి స్వస్థతలు జరిగినాయి ప్రభావానికి నికు ప్రభావ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ ప్రభావ మీ ప్రేమ మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంది ప్రభావం మిమ్మల్ని చూపిస్తున్నారు ఈ విషయంగా ప్రభావానికి వర్ణాలి సయ్య అనేకులు మీ ప్రేమ చూపించే వాళ్ళకి వైరస్ బాధ్యత అందరూ మీరు స్వస్థ పచ్చని ప్రతి బడి మీద ఆకర్షించుకొని ఎంతమంది ప్రభావం చనిపోతున్నారు ప్రభావ విజృంభిస్తుంది మా సిటీలో హైదరాబాద్ ప్రాంతాలు కూడా విజృంభిస్తుంది ప్రభావ నైనా మా చెవులో ఉన్న ఎట్లా కాపాడుకోవాలి మీ చెందుకు నడిపించాలో మీరే మాకు సాయం చేయని మార్గం చూపించండి ముందు రేపటి నెలల్లో ప్రభావ నెక్స్ట్ మంత్ ఏం జరగబోతుందో మీరు చూడాల ప్రభావా సిద్ధికి ప్రభావ మేము ఎదగాల ప్రభావ మాకు ఆశ ఉంది ప్రభా కానీ ప్రభా ఐకిమైన విచారంతో మేము కొట్టుకొని పోతున్నాం ప్రభావం క్షమించండి మీ సంధ్యలో మీరు సమయం గడపాలా మీకు స్వరం ఏం వినాలా ప్రభావ మాట్లాడేది కాదు ప్రభావ మీరు మాతో మాట్లాడాలా ఆయన మీ స్వరం మేము వినాలా అనాడు ప్రభా భక్తులు పురాతన కాలమైన భక్తులు మీ స్వరం విన్నారు మీతో ముఖాముఖిగా మాట్లాడినారు అలాంటి ఆత్మీయ అనుగులకు మేము కూడా పోవాలా ప్రభావ అడుగు పెడుతున్నా కానీ ముందుకు వేసుకడే ఆయన ఈసొప్ప మా అడుగులో ప్రభావ ఆయన ఈసే ప్రభావ మీరు ప్రభావం మీ అస్తం పెట్టి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం మీరే సహాయకు ముందు నడిపించండి మీకు పరిశుధారణ నడి మీకు దాని ప్రభావ ప్రతి బ్రదర్స్ కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించండి నూతనమైన అభిషేకం తొలగిపోవ ఆత్మ ఈ ప్రపంచంలో మేము అందరూ అడుగు ప్రతి కుటుంబాన్ని మీరు తయారు చేయండి పిల్లల్ని వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ మీరు ఆశీర్వదించండి మీకు కనిచేసి మీరు కాపాడండి దృష్టి నుంచి మీరు తప్పించండి ప్రభావ మీకు ఒక విశేషమైన సేవ రాబోయే దినాల్లో మీరు చేసేలాగిన పత్తి బిడ్డ మీరు అభిషేకించి మీరు వాడుకోండి మీ ప్రొటెక్షన్ మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా నా దేవ నా ప్రభా ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభా సువార్థ నిమిత్తం వెళ్తున్నాయి ప్రభా మీరేమో సరళన చేయం చేయండి మీకు పరిశుధాత నడిపి మాకు గొప్ప దేవ మేము ఏ రీతిగా ప్రవా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి వాళ్ళ వ్యక్తులతో మేము ఏ రీతిగా సంభాషించాలా లేకపోతే ప్రేమించాలా వాళ్ళకు అర్థమయ్యేలాగా మేము ఏ రీతిగా ప్రకటించాలా ప్రభావ మీరే మాకు నేర్పించండి మా స్థానంలో ప్రభావ మీరుంటే ప్రభావ ఎట్లా వాళ్ళు ప్రేమిస్తారు ఎట్లా వాళ్ళతో మాట్లాడతారు ఎట్లా ప్రార్థన చేస్తారు ఏ రీతిగా ప్రభావాలతో సంభాషిస్తారు ఎట్లా వాకింగ్ చెప్తారో ప్రభావ అలాంటి ఆత్మీయమైన అనుభూతికి మేము పోవాలా ప్రభావ మీరే మాకు సహాయకులు ప్రభావ తండ్రి నీకు వందాలిస్తా మేము అడుగుతున్నాం ప్రభా మీరే మాకు సహాయపడండి మీ ఆత్మ ధర్మం నడిపించమని ప్రార్థిష్టమైన అతన్ని అలాంటి ఆసక్తి కలిగి మేము ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థ్యమైనా అతన్ని పుల్లలు చేయడం ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రభావం నెక్స్ట్ మంత్లు వెళ్తున్నాగా మీరే మార్గం చూపించండి మీ చిత్తానుసారం నడిపించిన అయినా తండ్రి ప్రార్థన చేసిన మీరే కార్యం జరిగించండి మీ ఆత్మ నడిపి ప్రతి ఒక్క బిడ్డ మీ సిద్ధపచ్చని నూతనగా అభిషేకించి ప్రార్థన పూర్వక మీ ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయడం ఆత్మల కొరకు ప్రభావ మీకు కన్నీరు వచ్చి కన్నీటి ప్రార్థన ఎప్పుడు మేము చేయలేదు ప్రభావా ఆయన నుంచి ప్రభావ అనేకుల కొరకు మేము ప్రార్థించాలా కన్నీరు వచ్చి ప్రార్థించాలా విజ్ఞాపనం ప్రార్థన చేయాలా ప్రార్థన జీతవులకు మేము నడిపించమని ప్రధిష్టమైన మీరే మాకు సహాయకు నడిపించండి మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించి ప్రభావ మీ విశ్వాసంపై మీ ముందుకు బిడ్డగా ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకోమారు భద్రపరిచినేను ఈ వాక్యం మేము రుచి చూచే వాళ్ళగా చూపించే వాళ్ళగా ఉండాలి ప్రభావ సేవా జీవితం నడిపించి మీరు ఆకృతి సిద్ధపరచుకోవాలి త్వరలో నాయన ఏసీ క్రీస్తు పరిశుద్ధి చంద్రీ ఆమె ఎంతో లెక్కలిన నినాలు ప్రభావ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మీకు ఎంతో లెక్కలిన నివందనలు ప్రభా ఏసే మీకు స్థుతులకు పాతడు ప్రభా మీ గొప్ప దేవుడు ప్రభా యోగ మీకే మహిమ కలుగును గాక రాచేసే మీకు యొక్క ప్రేమను ధరించుకుని ప్రభా ఈ లోకంలోకి మేము వేలాలా ప్రభా అనేకులను మీ ప్రేమ తట్టు ప్రభా తిప్పాలా దేవా అలాంటి పరుశుద్ధ ఆత్మశక్తి సహాయం మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో దేవా ప్రతి ఒక్కరిని ప్రభా పరుశుద్ధ ఆత్మశక్తి చేత ప్రభా రేసే మీకు వందనాలు ప్రభా మీరు మహిమోన్నతుల ప్రభావం మీరు దయగల తండ్రి కృపగల తండ్రి ఏసీఆర్ మీకు వందనాల ప్రభా మీరు పరిశుద్ధుల ప్రభావ మీకు గొప్ప దేవుడు ప్రభా సర్వాధికారి ప్రభావ మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభాస్ క్రిస్తున్న అమ్మంబట్టి ప్రభా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచండి ఆ వ్యాక్సిన్ నుంచి ఎలా విడుదల పొందాలో ప్రభావ వాళ్ళకి జ్ఞానం దయచేయండి ఏసీఆర్ మీకు ఎంతో వేలాది వందనాల ప్రభా ఎన్ని దిగువులు ఉన్నప్పటికీ ప్రభా ఎంతో ఉగ్రతలు ఉన్నప్పటికీ ప్రభా మీ యొక్క కాపుదలలో మీ యొక్క భద్రతలో మేమున్నాం అంటే ప్రభా మీ యొక్క కృప్పనే రజా మీ యొక్క కనికరం చేతనే ప్రభా దేవా మీకు వందనాలు ప్రభా మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మేము కాపాడబడుతుంది ప్రభా తిని పడుకోవడానికి కాదు ప్రభా మీ సేవ చేయడానికి ప్రభా ముందుకు నడవాలా ప్రభా ఎవరైతే ప్రభా మళ్ళీ వైరస్ బారిన పండుకోవాలని అంధకారం నుంచి ప్రభా బయటికి లాక్కరడానికి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా అది మేము అది ఎవ్రీడే నెమరు వేసుకొని ముందుకు వెళ్ళాలా మీ సేవ చేయాలా ప్రభా మాత్వం చేత కాదు ప్రభా కాబట్టి మీ యొక్క పరిశుభ్ర ఆత్మశక్తి బలం మాకు మోకరించి ప్రార్థన చేసి పొందుకుంటేనే అది వస్తుంది ప్రభా కుటీఆర్ అమ్మ అంటే అసలు రానే రాదు ఆత్మ నడిపింపులోకి మమ్మల్ని నడిపించండి మీ యొక్క పరులోక జ్ఞానం చేతనింపండి ప్రభా మీ యొక్క సేవా ఆలోచనలు పూర్తిగా ప్రభా మేము మార్చుకోవాలా మా లోపలికి సహాయపడండి ప్రభా వేరే కనికరం చూయించి ప్రభా వేరే మహిం పొందండిస్తున్నామా చేస్తున్నాం తండ్రి ప్రేమల దేవ కృపణ తండ్రి దేవ ఏ సుప్రభ నీకు లేఖలేని బంధనాల ప్రభా కృతజ్ఞత శాస్త్రులు చూస్తున్నాయి దేవ ఏ మరి వాక్యం చేత ప్రభావ మీరు మాతో మాట్లాడేందుకు ప్రభా నీకు లేఖలేని బంధనాల దేవాయచు ప్రభాని యొక్క ప్రేమ గుణం అనుగ్రహించండి ప్రభావ దేవాయేచు ప్రభావ మేము ఇతరుల కోసం ప్రభా కన్ని ప్రార్థన చేయాలి ప్రభా ఏసు ప్రభా మరి అనేకుల ప్రభాని సన్నతికి నడిపించేలాగా ప్రభా మరి మీరు మామూలుగా దీవించండి ఆశీర్వాదం చేత నింపడి ప్రభావ ఏసు ప్రభా మరి మా ద్వారా ప్రభా అద్భుతాలు అత్యకాలు జరిగించండి అయినా ఏసానికి కలని వందనాల కృతజ్ఞత ఆసుపత్రులు స్థూతా ప్రభావ మరి తెగుల నుంచి ప్రభావ మీరు మమ్మల్ని కాపాడిన ప్రభా నీకు వందనాలు ప్రభావ ఏసియా మన యొక్క వ్యాక్సిన్ విషయంలో కూడా ప్రభావం మీరు మమ్మల్ని తప్పించండి కాపాడండి ప్రభావం ఏసియా నీకు లేఖ లేని బంధనాలు ప్రభావ కృతి దినతలు దినదిన ప్రభా నీ యొక్క వాక్యం చేత ప్రభావ ఇంకా బలపడాలి ప్రభావ ఏసు ప్రభావ మరి ఇంకా మేము దీట్ వెళ్ళటకు ప్రభావ యొక్క కృపా కనెక్కడ మా పైన చూపించండి ఇంకా ప్రభా నీ యొక్క గుణమైన మర్మాలు మాకు బయటపరచండి మాకు తెలియచ్చాయండి ఏ శుయానికు లేఖలైన బదల ప్రభావ ఏసుప్రభ శోధన కళలో ప్రభా యేసుకు స్నాము కద్దించి కొటీ ప్రభా ఏసు ప్రభా యొక్క పరులో ఒక దర్శనాలు మేము చూడాలని దేవా యేసుప్రభ తిరిగి తిరిగి ప్రభా ఈ కాలం వరకు నువ్వు ప్రభా యేసుప్రభ ఆ కాలంలో ప్రభా మీరు ప్రభక్తులతో మాట్లాడిన దేవుడో ప్రభా యేసుప్రభా మరి ఇప్పటికి కూడా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న ప్రభా యేసుప్రభ నిండా నేరు నిరంతర మేకరీతి దేవుడో ప్రభా నీకు వందనాలైనా దేవా ఏసుప్రభ మరి మేము ప్రభా అలాంటి దర్శనాలు మేము కూడా చూడాలని ఏసు ప్రభ అనుభపూర్వకమైన సేవ మేము చేయాలని ఆయన ఏసు ప్రభా మమ్మల్ని మీరు నడిపించండి నీ యొక్క మాకు కావాల ప్రభా నీ యొక్క సహాయం లేని ప్రభా మేమేం చేయలేం ప్రభా ఏసు ప్రభా మరి నీ యొక్క సాయం మాకు దాయిచ్చేయండి ప్రభా మరి నీ యొక్క కృపా కనికరం చేత మమ్మల్ని నడిపించుకుని ప్రభా ఏసు ప్రభావ మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాలలో కూడా ప్రభా నీ వినాల ప్రభ ఏసు మరి ప్రతి ఆత్మ చేతను మాట్లాడని ప్రభామ ప్రతి ఆత్మని ప్రభా దృష్టి మీరు కాపాడండి ప్రభావ నీ కస్త అవుతాం నీకెవలనాలైనా దేవాయేసు ప్రభా మరి ప్రతి ఒక్క బిడంగు ప్రభా మీరు స్వస్థపరిచిన ప్రభా యేసు ప్రభ మరి మంది ప్రభా ఆ యొక్క ఆత్మీయమైన చివలను ఆత్మీయమైన కాళన ప్రభా ఏసుమంలో ప్రభ స్వస్థపరిచిన ప్రభా నీక స్ అవుతాం నీకెవనాలైనా దేవాయసు ప్రభా యొక్క ప్రేమ అనే వాక్యం చేత ప్రభా మీరు మా హృదయంలో తాకారు ప్రభా నీకు వదనాలైనా ఇంకా డెప్త్ గా వెళ్ళాల ప్రభా నీ యొక్క ప్రేమ చాలా గొప్పదినైనా ఏసు ప్రభా నువ్వు మా పైన రక్తం కలిసి తిరిగి లేచిన గొప్ప దేవుడు ప్రభా ఏసుప్రభ అంత కనికరము అంత దయ అంత కృప ప్రభా మీరు మా పట్ల చూపిస్తున్న ప్రభా అదే రీతిగా ప్రభావ మేము కూడా చూపించాలి ప్రభా ఏసుప్రభా ప్రేమించిన మరి మైతే ప్రభావం మేము కూడా విధంగా చేయాలనైనా ఏసుప్రభ మరి నీకు లెక్క లేని బంధనాలను కృతజ్ఞతలుస్తూ మరి దిన దినం మేము పరిశుద్ధతగా తయారు కావాలి ఏసీ మేము ఎలాంటి పాపమైన జీవితంలో పడకుండా ప్రభావం మీ యొక్క కృప కనిక మా పైన చూపించిన ప్రభావం మాకు సహాయం చేయని ప్రభావం ఏసు ప్రభా దినదిన ప్రభావం మా చేత మాట్లాడని ప్రభావం నీకస్తవుతుంది పరిశుద్రమైన సర్వశక్తి మంత్రరాన్ని ఎక్కువ వందరాలు దేవాన్ని యొక్క స్వరము మేము వినాలా ఏసుప్రభాన్ని చూడడానికి ప్రభావ నీ ఎదుట నిలవబడడానికి ప్రభావ మాకు శక్తిని ఇచ్చిన ప్రభావన్ని ఎక్కువ వందనాలైనా పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుడాన్ని ఎక్కువ వందనాలు దేవా ఏసు మరి ఈ యొక్క ప్రార్థనంత కూడా ప్రభా నీ యొక్క మరి మీరే ప్రతి ఒక్క దానికి విజయం అనుగ్రహారని ఏసుకృష్ణ నామండి వేడి కూర్చున్నాం నా తండ్రి ప్రభా ఉపరాజ్యాన్ని అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీ సువార్త అందబాధ తల్లి నేనేసే సహాయం తెచ్చింది ప్రభా మరి దీనివల్ల చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి సమయం సద్దున చేసుకున్న తల్లి బాబా మరి చెప్పినందుకు నేనేస్తే ప్రభావితి సమయం కూడా నేనేస్తే ప్రభా వాళ్ళకు నేనేస్తే ప్రభా మీ సువార్త బోధించినప్పుడు మాకు సహాయం తెచ్చుకుని నడుస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క బ్రదర్ని సిస్టర్ని మీ సేవలో బలంగా వార్త మా వినపులన్నీ మీ దగ్గర పెట్టినం తని ప్రభావం మరో ఆలోకించండి ప్రభా మరో వినండి తల్లి నేను మాకు సహాయం తెచ్చి నడుస్తున్నాం తండ్రి ప్రభా మేము దినదిన ఆహారం వల్ల నన్నసపవా నీ ఆహారం వల్ల మేము ఎదగాల తండ్రి నిర్ణయి ప్రభావ మాకు అనుగ్రహం దైచమని అడుగుతున్నాం తండ్రి ప్రభ ఎంతో మంది మారు గ్రామం మారు గ్రామంలో నాన్నసపవాసు అంటే ఎవరో తెలియదు తండ్రి అలాంటి ప్రజలు ఉన్నారు తండ్రి నిర్ణయ అలాంటి ప్రజలలో మా బ్రదర్స్ వెళ్ళి సేవ చేస్తున్నారు తండ్రి ప్రభావ వారి కుటుంబంలో దీవించి ఆస్వాదించండి బ్రదర్స్ దీవించి ఆస్వాదించండి ఎటువంటి సాధన శక్తులు రాకుండా సాయం దైచము ఏసుక్రీస్తు నామంలో అడుతున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాన్నేసే ప్రభ మీ వ్యాక్సిన్ వల్ల నైనా ఎంతో ముందు తండ్రి ప్రభా మీరు ముందే చూపించిన తండ్రి ప్రభ బ్రదర్ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు తండ్రి నైనా ప్రభా బ్రదర్ కుటుంబం దీవించి ఆశ్రవదించాను ప్రభా శాంతిని సమతం దయచమని అడుగుతున్నాం తండ్రి ప్రభా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సాయం దయచమని అడుగుతున్నాం తండ్రి ప్రభా మరి నైనా సేప్రభ మీ ఒకసారి ప్రభ భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ ఎక్కడ పడితే అక్కడ తండ్రి ప్రభా మీ సువార్త నైనా సాధపడాలి తండ్రి ప్రభ మరియన మీరు సహాయం దించమని అడుగుతున్నాం తండ్రి ప్రభ మరి కొంతమంది సేవకులు తెలుసు కూడా ప్రభాని తప్పుదారులు వెళ్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళని కూడా గద్దించి నేనేసే ప్రభా సేవలకు వచ్చినట్టు సాయంత్రం పడిపోయిన సేవకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కుటుంబంలో నేను వీక్నెస్ వల్ల నేనే స ప్రభావ వీక్నెస్ వల్ల ఉన్నారో తండ్రి నేను వాళ్ళని లేవలైతే తండ్రి నేనేసే వాళ్ళని క్షమించండి ప్రభా మీరు ప్రేమ దేవుడు తండ్రి నేను క్షమించగలదు దేవుడు తండ్రి ప్రభావ ఒకసారి క్షమించి వాళ్ళని కర్ణించి ప్రేమ చూపించండి నేనేసే మరి మరొకసారి నీ సేవ చేయాలండి ప్రభా అందరూ నేనేసే ప్రభా మరి నేనేసే నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలండి ప్రభా మొదటి నేనేసే ప్రభా మరి నేనేసే ప్రభా ప్రతి ఒక పది నిమిషాలుగా నేను మీకు ఇస్తే నేను ప్రభా మీరు మాకు ఎంతో ఇస్తారా నాయన వేసే ప్రభావ ప్రభా మరి వాక్యం ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం ప్రభా నేనేసే ప్రభ వాక్యం ద్వారా మాట్లాడినందుకు ప్రతి పట్ల ప్రేమ చూపించాలి తండ్రి ప్రభ కసరుకోకుండా ప్రభ ఈ యొక్క వాక్యం సెలవుస్తున్నాను ప్రభ పాపం గుం కూడా పాపమే అని చెప్తున్న తండ్రి నేనేశ ప్రభ కోపడకుండా నేనేశ ప్రభా న మరి నేనేసే ప్రభ ప్రేమ చూపించి అందరూ ప్రేమతో గెలిచుకునే సాయం దయచేస్తారండి ఈ యొక్క ప్రాధాన్యం చేయకు అప్పగిస్తాం వేసుక్రీస్తున్న మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్యలుయ పరిశుధన వక తండ్రి ఇస్రాయల్ అంటే మీ కేసు తెలుస్తాను నేను గొప్ప మీకే వదనాలు ఇస్తాయా ప్రభావ ఇంతవరకు మీరు మాతో పాటు ఉన్నందుకు మీకు ఎంత ఉన్నారు ప్రభావ మీరు దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు కాబట్టి ప్రభా మేము కూడా దివరాత్రులు మిమ్మల్ని ప్రేమించాలా సేవించాలా మిమ్మల్ని మహింపరచాలి మేము కనపరచా మీ యొక్క నీతి సత్యాన్ని ధ్యానంగా ప్రకటించాలా గొర్రెలకు గాయమన్నారు ప్రభా దానికి ఏం అవసరమో వాటికి ఏం అవసరమో దాని ఘనమైనప్పుడు దాని గాయన్ని కట్టడానికి మీకు జ్ఞానం అనుగ్రహించండి వాటికి ఏం మందు పెట్టాలి వాటిని ఏం పోషించి మీరే మాకు మార్గం చూపించండి ప్రభావ ప్రతి ఘరని అర్థం చేసుకోవాలో ఆ రీతిగా చేయకపోతే మీకు ప్రేమను మేము చూపించలేము మాకు వేరే గొర్రెలు ఉన్న బయట ప్రభావ మీకు వేరే గొర్రెలు ఉన్నట్టు చూపించలేదు మాకు మీకు మీకు ప్రతినిధిగా మేము ఈ గొర్రంలో ఆ వేరే గొర్రెలను కూడా మేము ఓ ప్రభు వాటిని పోషించాలా లోపల ఉన్నాయి బయట రెండు గొర్రలు ఒకటి కావాలా ప్రభు అటువంటి సేవ మోలు నడిపించి ఈ మధ్యాహ్న కాలంలో మాత్రం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం మా మీ సన్నిధికి చేర్చమని ప్రతి దానికి జవాబు దాయించండి మా మధ్యలో ఉన్న ప్రతి బ్రదర్ బ్రదర్ని సిస్టర్ వారు ఆశ్రయించింది ప్రభా లేని వారికి సంతానం దయచేయండి గృహం లేని గృహాలు అనుగ్రించండి ఉద్యోగాలు అనుగ్రించండి ప్రమోషన్స్ అనుగ్రహించండి ఆగిపోయిన మేలన్నింటినీ నడిపించండి ప్రభావ రిలీజ్ నవ్వింగ్ జీజస్ మేము ప్రభా మీరు మనమనం తిండి దుష్ట శక్తుల మీద విజయం అనుగ్రహించండి వారికి సిగ్ కలిగించండి గొప్ప జనం పట్ల కనికరం చూపించి లక్ష నలభై నాలుగు వేల మంది నాట్స్ చేయండి ఇది మీ శాంక్షన్ కనిపించండి ముఖ్యంగా సురక్షిత ఏంటి చేసి చలిపిరావు తన మరి వైరస్ బారిన పడిన వారిని కాపాడండి వ్యాక్సిన్స్ బారిన పడకుండా కాపాడండి క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి మన బ్రో అందరికి సదాకాలం తోడను దాకా సిస్టర్స్ అందరికి